ఘనం వచ్చేసరి గాతిరేకం వస్తుంది ఘనంలో వ్యాపక ఉండదు చిన్మయం అంటే వ్యాపం ఘన చిన్మయం అనే వ్యాపం ఉండదు కొంత పుస్తకాలు ఎలా ఉన్నాయి పుస్తకాలు ప్రింట్ చేసే నాకు తెలియక ప్రింట్ చేస్తుంది ఘటన అదేదో పుస్తకాలు అంటే ఇంకో చోట అప్పుడు ఏది రైట్ అని చూసాను చూస్తే ఘట కిందరించి అందులో ఎన్ని దేశాలు అలా అల్లప్పుడు ఊరికాగకుండా దీర్ఘంగా కుడిపిస్తూ ఉంటే శ్వాసకుండా అక్కడ శ్వాస కుంభకం అక్కడే వచ్చేది సార్లు ఆ దమ్ముతో లాగి ఉంది కొడుకు అదే ప్రార్థనలో అక్కడ స్వామి అందుకే నేను ఎక్కువ ప్రార్థన దీర్ఘాలని ఎక్కడన్నా తగ్గిస్తే వెంటనే కో అది అందుకుంటే మీకు కుంభకం అక్కడే వస్తుంది ఈ ప్రార్థనలోనే మీరు తన్మయత్వం చెందాలి చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రార్థన ఇందులో తర్వాత కూడా మనకి కళ్ళు తెరగబుద్ధి ప్రార్థన చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అందులోనే ఉండిపోవాలంటే అంత తమ్మతుంది ఇది ప్రార్థన ప్రాముఖ్యత స్వామి మరి ఎక్కువ సార్లు అదే చెప్తారు అట్లా కాదు ఇంకా పోదు ఇంకా పోవడం బాగా వాళ్ళు ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి ఇంకా ఎక్కువ సేపు చేయొచ్చు మీరు చిన్న వయసారి కాబట్టి ఆ కుంభకం ఇందులో నిలబెట్టి రుచి మరిగారు అనుకోండి తర్వాత స్పీడ్ తగ్గిస్తే స్పీడ్ తగ్గించి దీర్ఘాలు ఎక్కువ తీశారు అనుకోండి రెండు గంటలు చేసిన స్పీడ్ తగ్గిచ్చి దీర్ఘం తీస్తే ఒకే డబ్బులు ఎంత పొడవచ్చు దాంతో శ్వాస మెల్లిగా లాగారు శ్వాస ఎంత మెల్లిగా పోతే మనసు అంత మెల్లిగా పనిచేస్తుంది శ్వాసంత వేగంగా అయితే మనసు అంత వేగం కనుక మనసు నెమ్మదిగా పనిచేసి ఇంత నెమ్మదిగా పనిచేసి ఇంత నెమ్మదిగా పనిచేస్తే అసలు మనుషులు అయిన ఉండదు అయితే మనుషులు అయిన కేవలం కుండ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మీరు సమపణా చేసినా ఇప్పుడు పెద్దవాళ్ళు కొందరు ఇచ్చేయగారు ఉన్నారు ఈ ప్రార్థనలోనే ఇదే ఇస్తామంటారు వాళ్ళ యొక్క తన యత్నం ప్రార్థన ఈ తెల్లవారుజాము మొట్టమొదటి టైం ఇంప్రూవ్ చేసుకుంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట అరగంట తెల్లవారుదానం చేస్తే ఇక అందులో లైమ్ అయిపోతారు లైన్ ముఖ్యం కాదు ఈ దీర్ఘాలు చక్కగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు మీరు ధ్యానంలో మీకు ఎలా వస్తుంది విత్తలంగా ఎక్కడ ఉంటుంది అదేవిధంగా ఇందులో కావాలి ప్రార్థంలో కూడా వస్తుంది అనేక రకాలుగా ఉంటాయి ఒకొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది మీరు ప్రార్థన చేసినప్పుడు చక్కగా ఈ విధంగా చేస్తే కుంభకం వచ్చేస్తుంది జ్ఞానంలో మీరు ఏ స్థితిని పొందుతారో ఆ స్థితి ప్రస్తుంది మనం ఇక్కడ స్వామి చెప్పేది ఏంటంటే జ్ఞానపరంగా చెప్తున్నారు మీరు తెలియక ఇది వరకు చేస్తారు ఇప్పుడు ఆ కుంభస్థితి ఇప్పుడు వస్తుంది నేను రామచంద్ర మిషన్లో ఏ తర్వాత గురువు గారు స్వామి వీరందరూ దాని నుంచి మెల్లిగా డైవర్ట్ చేసి జ్ఞానపరంగా ఇందులో తీసుకున్నాను అంటే నేనంటే ఏంటి తెలుసుకోకున్నాడు అక్కడ సైలెంట్గా గురువే అన్నీ చేసేవాడు వారు చాలా ఇదిగా ఉంటారు అట్లా అట్లా చేసేవాడు అంత గురువు మీకు దగ్గరలో దొరికితే అది మంచిదే కానీ ఇప్పుడు ఇది జ్ఞానపరంగా తెలియజేస్తున్నది జ్ఞానపరంగా తెలిసి విచారణ చేసేటప్పటికల్లా ఇక్కడ ఎక్కువ ఇన్ని ఉండవు అక్కడ జనరల్గా విచారణ చేసే పద్ధతి ఉండరు కాబట్టి ఇది రెండు జోడించుకోవచ్చు రెండు జోడించి చేస్తే ఆ విశ మన వశ్వత్మ గారు అట్లాగే చెప్పారు రెండు జోడించి చేయడం ఇంకా తేవ చాలా త్వరితంగా వచ్చేస్తుంది అందుకని ప్రార్థన చేసేటప్పుడు బాగా దీర్ఘాలు ఎంత జమ్ముంటే అంత పెద్దవాళ్ళకు కూడా ఏమవుతుందంటే సాధన చేయక చేయగా వాళ్ళకి వచ్చేస్తుంది లేకుండానే వస్తుంది ఆ ప్రాణాయామాలు అలవాట్లేదు చాలామంది అంటే ఒక లక్ష్యంతో తెలుస్తుంది లయమవుతోంది లయమైనంత మాత్రాన మీకు ఒక మనోలయం అవుతుంది బట్ ఈ వివరం తెలియాలిగా మనసు ఇక్కడ లయమవుతుంది మనసు లేని మనసు లేని చోట ఏమున్నది మనోలయం తర్వాత ఏమున్నదో అది అందుకుంటుంది ఆ అందుకున్న దాన్ని మీరు ఆస్వాదించగలగారు అంటే ఏంటి ఈ ఆస్వా అలానే ఆత్మ ఉంది ఆ చైతన్యం ఉంది ఆ చైతన్యం అనుభవంలోకి వస్తుందనే జ్ఞానం ఉంటే అప్పుడు ఆస్వాదనకి అర్థం వచ్చింది జ్ఞానం లేకుండా కేవలం ఈ ప్రార్థనతో కానీ లేకపోతే రామచంద్ర మిషన్ చెప్పినట్టుకోని ఇంకేదైనా ఒక జ్ఞానంలో లేకపోతే శ్వాస మీద జాసకో కానీ మీరు లయం చేస్తున్నారు పూర్తిగా లయమైన తర్వాత ఏది మిగిలిందో దాని యొక్క ఆస్వాదనని ఆత్మానుభూతిగా స్వరూప చైతన్యాన్ని స్వానుభవంలో పెట్టుకున్నట్టుగా మీకు తెలిసిందా తెలిసినప్పుడు అది జ్ఞానం అది తెలియనప్పుడు ఏంటంటే లక్ష్యం తెలియకుండా పోయింది దానికి కూడా మనోలు ఏమైనా లక్ష్యం సిద్ధిస్తుంది లక్ష్యం ఇట్టిది అట్టిది అని తెలియాలిగా జ్ఞానం జ్ఞానం లేకుండా చేసిన వాటికి జ్ఞానంతో చేస్తుంది ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు ఏమైంది తొందరగా ప్రయోజనం అవుతుంది చైతన్య త్యాతగానాలకు ఇప్పుడు తెలిసి విషయంగా తెలుస్తుంది పాడిత్యం వస్తుంది కానీ అనుకుంటున్నారు అనువరాలు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి కాబట్టి మాకు ఆ శ్వాసం గ్యాసం తెలియదు అని ఇప్పుడు అప్పుడు వెళ్ళకే దీర్ఘం అంటే సాగ తీసుకున్నారు కొందరు జమూతో చేయాలి జమ్ము అయ్యి చేయకూడదు అక్కడ బొడ్డు దగ్గర ఎట్లా వస్తుంది లోపలికి వెళ్ళాలి లోపలికెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడం లోపలికల ఊరిస్తాయి కావాల్సింది అక్కడ అంటే శక్తి ఉపయోగం మీరు చిన్నవాళ్ళు కాబట్టి ఎక్కువైతే అప్పుడు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చనిపోయి అదే కాకుండా రెండు ప్రాణ మనసుల కళ యొక్క హృదయ స్థానం కదా ఈ ప్రాణానికి మనసుకి మూలం ఎక్కడా అనేది వెళ్తే మనం విశ్వ ప్రాణ శక్తి విశ్వ దాంతో కలపచ్చు విశ్వ మనసు అప్పుడు చైతన్యం సర్వ్యాప ఆ శక్తిని అందుకుంటుంది అందుకని మూల ప్రకృతి దాకా అవ్యక్తం మహర్తుల దాకా వెళ్ళిపోవచ్చు దాని యొక్క ప్రాణ స్థానం అంటే నువ్వు అక్కడికి కాదు క్రమణ వచ్చి కింద అవ్యక్తం మహత్వం బాగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయినాక ఇక నువ్వు ఉండవు అంత గుల్వే ఇచ్చేస్తాయి అందుకని ఆ విధంగా చేయండి ఇది తెలుసు విచారణ ప్రాణ మనసు కలయిత స్థానమే ఇక్కడ మనం ఏమనుకుంటాము మామూలు ఎవ్వరంటే ఇక్కడ ఎక్కడ ఉందండి ఆ విచారణ చేస్తే అవ్యక్తం మహత్వం అయింది వాటి మూల స్థానాలు అక్కడి నుంచిన్నాయి అక్కడ మీకు అందుకని ఆ స్థితికి కనుక వెళ్ళగతే చక్కగా ఇక హాగీ ప్రపంచ అందులో ఇందులో ఉన్నారు కాబట్టి యోగ మార్గము జ్ఞాన మార్గం రెండు కలుపుకోండి రెండు జ్ఞానశక్తి క్రియాశక్తి కలిస్తేనే యోగం రెండు కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు మీకు వ్యక్తి అప్పుడు ఆయన బసలా ఇండియా మీద ఉండదు మరి యోగులు నూట ఇరవై ఏడు నూట తొంభై ఏడు ఎంతో ఉన్నారంటే వాళ్ళకి ప్రాణశక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది ఆ కలిగితే ఒక స్థానంలో కలిసి ఉన్నాయి విడివిడిగా ఉన్నాయి విడివిడి నేను తీసుకెళ్ళి మళ్ళీ కలుస్తున్నామంటే మూలాన్ని కలుస్తుంది మూలాంటి అది నిన్న ఏం చెప్పారు ఆయన ఆ స్థానభేదము శిఖాయ అయినప్పుడు నిన్న శిఖాటం అంటే ఇక్కడ ఇక్కడేమో భూమా అంటున్నారు శిఖ అంటే ఒక జ్యోతి యొక్క రామానందాన్ని సన్నగా చివరికి ముడిస్తుండే జ్యోతి అది శిఖా అంటున్నారు ఇక్కడేమో శిఖా అంటే భూమా అంటుంది ఇంకోదండి అంటే ఏ పద్మల్లో ఆ పద్మ యొక్క కేసర యొక్క చెవు అది పొందరగం ఒకవేళ ఉంటుంది అన్నీ అయితే యొక్క సాధన పరిస్థితి అనుభవం అంటే కొంతమందికి ఇక్కడ కొంతమందికి ఇక్కడ అలానే అదే అని చెప్పి కొట్టుకురావద్దన్నారు రావణ మహర్షి ఇక్కడన్నారు కాబట్టి ఆ దాన్ని గుడిపిఠని ఇంకోడు అన్నారు భూమాలు ఇంకోకడు అన్నారు మూడు స్థానాలు చెబుతూనే ఉన్నారు ఇది కాకుండా దేవ శన్ని కోడి చదువుతున్నారు అప్పుడు ద్వాదశాంతమైన కూడా కాదు ఇంకా దీని పాలన కూడా అది అందుకే దాని గురించి చర్చ ఉంది సాధకుడు యొక్క స్థాయిని బట్టి నాగర్ గారు చెప్పింద బట్టి స్థితిని బట్టి అంటే ఉపనిషత్తు చెప్పిన ఆయన చెప్పింది కూడా అదేనారాయణ దానికి అనంతం మొత్తం అంతా వ్యాపించి ఉన్నదిలో ఉన్నది ఉంది అంటే మొత్తం గతం అంతా కూడా చైతన్యమయమైంది పిండా చైతన్యమయమైంది మీ శరీరం అంతా చక్రరాజమనాహతో అసలు అంతా కూడా చెన్మయం అన్ని చక్రాలు చిన్మయంగా ఉంది అసలు చైతన్యం చక్రం తిరిగిందా మూలాధారం కానీ లేకపోతే ఆజ్ఞా చక్రం కానీ ఆ ద్విదళంలో ఉన్న రేకులు కదలిక ఆ చైతన్య లాగా కదులుతాయా అంతా చెమ్మ వేసుకోదుకోండి ఆ పద్మాల రేకులు కదులుతున్నాయి ఒక్కొక్క రేకులు కదులుతుంటే ఇంకొక స్పందన వస్తుంది లోపల అష్టదల పద్మాన్ని ఎనిమిది రేకులు కదిలితే అవుతుంది పూర్వదళ పుణ్యం అది ఒక్కొక్క తలం చదిస్తే ఒకటి పుణ్యం చేయాలని ఒకటి క్రీడాశక్తిని ఒకటి అదే ఒకటి ఇదే వస్తుంది ఆ దళాలు కదులుతున్నాయంటే అక్కడ చైతన్యం ఉంది చైతన్యాల దళం కదులుతుంది జడ పదార్థాలు వాకంత కదా చైతన్యం అక్కడ చిన్మయంగా వ్యాపించామంటే ఆ దళానికి చైతన్యం అందుబాటు అయ్యేసరికి దళంలో కలుగుతుంది ఆ దళం ఎందుకు కదులుతుంది అంటే కలియే ధర్మం ఉంది చైతన్యం లేనప్పుడు ధర్మం ఉంది కానీ కదలకు చైతన్యం దాన్ని చిన్మయ స్వరూపం చేయగానే దాంట్లో తల్లే ధర్మం ప్రకటించబడింది అంటే కలియదు చైతన్యం లేనప్పుడు ధర్మిలో ఉన్న ధర్మము అవ్యక్తంగా ఉంది చైతన్యం దాంట్లో వ్యాపించేసరికి ధర్మిలో ఉన్న ధర్మము ప్రకటన ప్రకటమైందంటే కదిలింది ఒక్కో దళం కదుతున్న లోపల బాగా మన జీవుడికి అనేక స్పందనలు వస్తాయి అందుకనే ఘటచందయం రైట్ ఘనచందయం కాదు చక్రాల మీద చైతన్యం వ్యాప్తాయి చైతన్యం వేస్తాం ప్రతి అనవరణీయాల్లో ఉంది అన్ని చక్రాల్లో అన్ని చోట్ల ఉంది ఎక్కడెక్కడ స్పందన ఉందో అక్కడ ఎక్కడెక్కడ ఇంద్రియం ఉందో అక్కడ చైతన్యం ఉంది చైతన్యం లేదా ఇంద్రియం క్రియ క్రియోన్ముఖం కాదు దాని ధర్మం ఉంది కానీ క్రియోన్ముఖం అయినప్పుడు ఆ ధర్మం ప్రకటించబడుతుంది క్రియోన్ముఖం అవ్వాలి అంటే అక్కడ చైతన్యం దాని దాని సాన్నిధ్యంలో దాని దాని నిండా నిండి ఉంది అనోరణ్యాన్ని నిండా నిండింది వాయు యమనంగా శరీరం వృద్ధి కూడా అక్కడ చైతన్యం ఉంది చైతన్యంతో పాటు జ్ఞానం ఉంది జ్ఞానంతో పాటు ప్రకాశం ఉంది ప్రకాశంతో పాటు వ్యాపకం ఉంది ఒక ఆత్మకి వెళ్ళే లక్షణాలు సందర్భోచితంగా ఒక్కొక్క లక్షణం ఒక్కొక్కటి చెప్తాను నేను చితాభాసులు చెప్పినప్పుడు ప్రకాశం వాడుతున్నాను ఆత్మప్రకాశం చేత అంతకైనా ప్రతిబింబి ప్రతిబింబించిన ప్రకాశమే నేను అనే స్ఫురణ నేననే ఆహారం కాదు మళ్ళీ నేను ఇది సోహం జ్ఞానం అక్కడ ప్రకాశం వాడే ఇంకో తోటి చైతన్యం వాదే క్రియాశక్తి ఉన్నప్పుడల్లా చైతన్యం వాడే సత్తా వాడే జ్ఞానశక్తి ఏ జ్ఞానమైతే ఉన్నదో చెట్టురాదు ఇంద్రిముల ద్వారా శబ్దాలు విషయముల ద్వారా ప్రయాణించి ఎరిగి ఆ ఎరిగినటువంటి జ్ఞానం మనసుకి చెందుతున్నదో చేరుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం ప్రజ్ఞానం చూస్తుందా ప్రజ్ఞానం వింటుందా చూడటానికి వినటానికి మూల పదార్థంగా ఉంది పంచదార పాకంగా అది చిలకగా ఉండొచ్చు బాతుగా ఉండొచ్చు నెమలుగా ఉండొచ్చు కుండేలుగా ఉండవచ్చు ఇంకా మాట్లాడితే పాఠం వాళ్ళు కాదు పాకంలోనే తీపిదం ఇప్పుడు తీపిదనం వ్యాపించిందా లేదా చిలకంతా తోట దగ్గర కాళ్ళ ముక్కు దగ్గర మొత్తం వ్యాపించింది అది ఘట జన్మయం ఉంటే ఇప్పుడు చిలకంతా పంచదారమయంగా ఉందంటే అది ఘట జన్మయం విచారించా ఘన కాదు సాధకుడికి ఒక స్థానంలో అది ఒక స్థానం అని చెప్పి మీకు మనసు అక్కడ పెట్టి ఇచ్చేస్తారని ఇనిషియల్గా ఒక స్థానం అది అది చెప్పుకుంటారు మీ యొక్క స్థితి పెరిగిన కొన్నికి ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేను అనుకుంటున్నాడు సర్వవ్యాపకం అంటారు కదా మరి దానికి అద్దెక్రం ఒక స్థానంలోనే ఉంటారు మీ ఇంటి పట్ల అట్లా మీరు ఎక్కడికక్కడ స్థితిలో మారిపోయింది మీరు పెంచుకుంటూ ఆ ఒక్క స్థానంలో ఏంటంటే మీకు మందులా ఇవిషియల్గా స్థిరపడటానికి ఫస్ట్ కేంద్రీకృతం చేయాలంటే మన మనస్సు ఇంకా మనసు లైన్లోకి వచ్చేసింది విచారణ చేసుకోవద్దు విచారం చేసినట్టు ఇంకా పరిస్థితి ఇంకా పరిస్థితి అట్లా ఇప్పుడు ప్రిన్నాం బ్రహ్మాండం విశ్వానం అట్లా వెళ్ళిపోతే వాళ్ళ పైఫై వ్యాపిస్తూ వెళ్ళదు ఇది పెరిగింటే ధనాంతం కదా సర్వారని సమీక్షలోకి ఇప్పుడు వెస్ట్గా నువ్వు వెంటనే నువ్వు పొందేవు మరి సమిషలోకి వెళ్ళాలి కదా సమిషలోకి వెళ్ళాలంటే సర్వవ్యాప్తం అవుతుంది ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి వాళ్ళకారు జ్ఞానం చెప్తున్నారు ఒక క్రియా చెప్తున్నారు ఆ రెండింటికి జోడించుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇది ఒక గంటలాగా పిచ్చుకోవాలి అన్ని పాయింట్లు తెచ్చి మనం దాన్ని ఉపయోగించుకోవాలి అందరికీ ఎవరి దగ్గరికైనా ఎవరు అందులో మంచి పాయింట్కి గ్రహించింది గ్రహించేసి చక్కగా రాసుకుని పని సమానయం చేసుకున్నప్పుడు మీకు సిద్ధి పొందుతాయి పేదభావం అసలు ఉండకూడదు పేద బుద్ధి వేరహిత రహిత తర్వాత చివరిలో మంగళ ఇట్లా మీకు ఏమైనా డౌట్లు సమానంగా ఉంటుంది తెల్లవారుజాన్ ఎక్కువగా వేరే ఆశ్రమాలు వింటే ప్రశ్నలు జవాళ్ళు మీకేమైనా డౌట్ అంటే చక్కగా అడిగి గురు సన్నిధి సన్నిధిగా ఆజ్ఞాతల దగ్గర అది బుద్ధిస్థానం బుద్ధిస్థానంలో ఆ చైతన్యా వ్యాపించడం వల్ల బుద్ధిలో ఆ దళాలు దుద్ది దళాలు కలగకుండా ఉంటే ఏమైంది అంటే నిశ్చల స్థితి నిశ్చల స్థితి వస్తే బుద్ధి పనిచేస్తున్నంత వరకు రాలా బుద్ధి నిశ్చలంగానే కాబట్టి ఇప్పుడు లోకాల్లో చైతన్యం లేదా లోకాల్లో అనుభవం వస్తుందా ఆజ్ఞాతక్యం ఎదురు అక్కడ ఎక్కువ ఏకాగ్రత పెట్టినప్పుడు నిర్వీష్యమైనప్పుడు ఆ ద్వదల యొక్క కథలకు ఆగినప్పుడు ఆ దృఢినిచ్చిన స్థితిలో అక్కడ కూడా చైతన్యం వ్యాపించదు కాబట్టి అక్కడ చైతన్యానుభవం చైతన్యానుభవాన్ని గుర్తించేవి ఏది అవయవాలు గుర్తిస్తాయా రక్త మాంసాలు గుర్తిస్తాయా ప్రాణాలు గుర్తిస్తాయా గాలు గుర్తిస్తాయా లోపల సంచరించే గాలు మూలాధారం గుర్తిస్తుందా ఆ దళాలన్నీ ఆ దళాల యొక్క సామర్థ్యం ఏంటి ఆ దళాలు చేసే పనేంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి చిన్మయంలో ఆ చిన్మయాన్ని కొనుక్కోగలుగుతుంది అది స్వాదిష్టానం పట్టుకోగలుగుతుందా కోరికల్పం విశు విశుద్ధం పట్టుకుంటుందా ఎంసేపు సంకల్ప వికల్పాలు మాత్రమే అప్పుడు ఆధ్యాత్మిక శిఖాస్థానం బట్టి వస్తుందన్నమాట నేను లేని అని ఎప్పుడు తెలిసింది అనేక కాంగ్రెస్ కూడా తెలియకపోయినప్పుడు బుద్ధి ఆగినట్లేదు కాంగ్రెస్ తెలిసింది అంటే ఇంకా బుద్ధింది అక్కడ కాంగ్రెస్ ఎవరు గుర్తించారు దాని మీద అసలు కూర్చోలేదు బలైతే కూర్చోలేదు అది నిశ్చింగా ఉంటాయి ఆసనం ఇక్కడ ఏమైంది చైతన్యానం వచ్చి బుద్ధి పనిచేయలేదు కాబట్టి ఆ ప్రశాంతత కానీ కొంచెం కూడా తెలియబడదు మరి అనాహత చక్రం దగ్గర ఉండేది అనాథ చక్రంలో ఏముంటుండే రాగద్వేషాలు రాగద్వేషాలు రుండ లేకపోతే రాగద్వేషాలు అనుభవించేటువంటి ఒక అనుభవ స్థితి మరి ఇక్కడ చిన్న ఏమైనప్పుడు రాగం లేదు ద్వేషం లేదు ద్వంద్వాతీయం గగన సదృశం అయ్యే అప్పుడేమైంది అక్కడ అక్కడ అనుభవ చక్రం కాబట్టి ఇక్కడ ప్రేమానికి దైవీ ప్రేమ కానీ అటువంటి అనుభవాలన్నీ సచిదానందం అనేటువంటి అనుభవం ఇక్కడ ఆనందం తెలియకూడదు హృదయంలో అనాహత బుద్ధిలో తెలియకూడదు అయోమయం ఉంటుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది రావణ ఇది హృదయస్థానం అని చెప్తున్నారు ఇంకో వేళ్ళేమో భూమికి స్థానం ఇంకోటి శిఖాస్థానం శిఖాస్థానం భయలు భూమా అంటే ఖాళీ భూమానందం అంటే ఖాళీలో వచ్చిన ఏది ఎక్కువ హృదయంలో ఉన్నప్పుడు సచ్చిదానందం గురుమ్యంలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు భూమాలు ఉన్నప్పుడు బయలు అయిపోయింది పోవడానికంటే ఒకటి అది చోట్ల చైతన్యం కానీ భూమాలు చైతన్యం చైతన్యం వ్యాపకంగా లేదు చేతన స్వరూపంగా ఘనంగా ఘానంగా ఉంటే చైతన్యం ఘానంగా ఉన్నప్పుడు ఎరకలేదు చైతన్యం వ్యాపకంగా ఉన్నప్పుడు బుద్ధిరిచ్చలైతే ఏకాగ్రత దాని మీద పెట్టేవరా అంటే ఇంకా సహజం కాదా అందుకని హనుమాన్ కాసేపు హృదయంలోకి వచ్చేసరికి ఆనందం కలుగుతుంది ఆ చక్ర యొక్క పద్ధతిలో ఉండదు అసలు చే అసలు చైతన్యానికి అసలు ఆత్మానుభవంకి ఏముంది అక్కడ ఆత్మకే అనుభవం ఉంది అద్వైతంలో ఉన్నప్పుడు ఏ అనుభవం ఉండదు రెండోది లేనప్పుడు అనుభవం ఉండదు రెండోదే అనుభవాన్ని వ్యక్తం చేస్తారు అనుకున్నటువంటి కొలబద్దలు అనుభవాన్ని గుర్తించేటువంటిది నేను బుద్ధి మనసు మనసు ఎట్టు బుద్ధి గుర్తించు మనసు ఉన్నది అంటే దాని వాసంతో దాని గుణాలతో దాని స్వభావంతో కాబట్టి మనసు యొక్క అస్తిత్వం వాడితో కూడింది కాబట్టి అది ఎప్పుడు గుర్తుంది మనోలయం అయ్యాకే అమరస్కమయ్యాకే ఏదైనా అమరస్తం అయ్యాక మనసు గుర్తించేది బుద్ధి ఏం జరుగుతుందంటే మనసు అప్పజెప్పినటువంటి విషయాన్ని నేను తెలుస్తుంది మనసు ఏ విషయం మనసు బుద్ధికి అప్పజెప్పటితో బుద్ధి ఖాళీగా బుద్ధి అనేక అనేక సందర్భాల్లో ఖాళీ ఉంటుంది మనసు యొక్క సమస్య బుద్ధికి చేరినప్పుడే అది ఆదాయిదా అని ఒక నిర్ణయం లేదు సమస్య ఊరకుంటుంది ఊరకుంటే బుద్ధికి తాకు కాబట్టి ఊరకున్నప్పుడు బుద్ధి బుద్ధి రూపమ బుద్ధి బుద్ధి రూపంలో ఉండిపోతుంది మనసు విషయాల్లో అప్పు బుద్ధి విషయ రూపంలో అవుతుంది విషయం లేనప్పుడు బుద్ధి బుద్ధి రూపంగా ఉంటుంది బుద్ధి బుద్ధి రూపకంగా ఉన్నప్పుడు వృత్తిస్తుంది ఏదైనా ఏం గుర్తించిందాయా అంటే బుద్ధి బుద్ధి రూపంగా ఉన్నప్పుడు ప్రజ్ఞ అయింది బుద్ధి బుద్ధి రూపంగా ఉన్నప్పుడు బుద్ధిలో విషయం లేనప్పుడు బుద్ధి చంచలం కాకుండా నిర్ణయమై నిశ్చయమైనప్పుడు నిశ్చలమైనప్పుడు ఏమైంది ఆ బుద్ధి బుద్ధియే ప్రజ్ఞ అయింది బుద్ధియే ప్రజ్ఞ ఆ ప్రజ్ఞలో అనుభవం తెలిసింది ప్రశాంతత ఆనందం తెలిసింది సో అది సచిదానందం అన్నది దానికి కూడా తెలియబడింది అక్కడ ద్వైతం ఉంది దేవతం ఆగిపోయినప్పుడే అర్థమైంది అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అనేది తట్టస్థ లక్షణంలో సచిదానందం తెలిసింది ఎట్లా తెలిసిందయ్యా అంటే అనుభవపూర్వకమే తెలిసింది ఈ అనుభవం ఏంటయ్యా అంటే పెద్దలు నిర్ణయించినట్టు బ్రహ్మ లక్షణాలు బ్రహ్మ లక్షణాలే సచిదానందం కాబట్టి కూడా సచిదానంద అనుభవం కలిగింది కాబట్టి ప్రజ్ఞ ఒకటి బ్రహ్మము ఒకటి నువ్వు లేవు కాబట్టి ప్రజయే బ్రహ్మ బ్రహ్మయే ప్రజ్ఞ కాబట్టి రక్షణ వాక్యం చేత జరిగింది కాబట్టి అది ఒక లక్షణం సచ్చిదానందా నిర్ణయించకుండా నిర్ణయించినటువంటి జ్ఞానము అనుభవము పనుక ప్రజ్ఞాన పరమది లక్షణ వాక్యం ఈ లక్షణం ద్వారా పొందేది నేను సాగరిగా కూడా చెప్పాను అన్నిట్లో దాంట్లో దీంట్లో కామన్గా ఉన్న లక్షణాన్ని పడుతున్నప్పుడు దాన్ని దీన్ని అధిగమించినప్పుడు అభివృద్ధి తేడాలు అన్ని ఉపాధిలో ఉంటాయి తప్ప లక్షణంలో ఏ తేడా ఏదో లక్షణానికి లేదు పట్టుకున్నావో ఆ లక్షణంతో అది పట్టుకున్నట్టయి నిత్యల బుద్ధి అయినప్పుడు బుద్ధిలో విషయాలు లేనప్పుడు మనసు బుద్ధి వేరైనప్పుడు బుద్ధియే బుద్ధి రూపమైనప్పుడు అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞలో ఉన్న అనుభవం అంటే ఆనందం ఈ ఆనంద లక్షణం ఎక్కడుందా అంటే బ్రహ్మడు బ్రహ్మ రెండు గాదుగా లేదు కాబట్టి ప్రజ్ఞ ఒకటి బ్రహ్మం ఒకటి అనేది ఒకే లక్షణంతో రెండు ఉండే అవకాశం లేదు కాబట్టి ఉప్పు మనం ఇష్టప్రదేశ్ కొన్ని ఉప్పు ఉన్నటువంటి నుంచి సముద్రంలో ఉన్న ఉప్పు సముద్రాన్ని ఇస్తలు లక్షణాన్ని బట్టి సముద్రం ఉప్పు ఒకటే ఉపతనం అనేటువంటి అనుభవంలో చూస్తే సముద్రం నీలయ్య అనుభవంలో ఇస్తరప్రదేశ్ ఉప్పు అనుభవం ఒకటే అక్కడ లక్షణం చేత సముద్రం అంటే ఏంటో తెలుసు అక్కడ ఉప్పు నాకడం వల్ల సముద్రం ఎట్లా ఉంటుందో తెలుసు రాత్రి నీళ్లు కాసేపు పో చూస్తే అది లక్షణాన్ని బట్టి ఏకత్వాన్ని తీసుకుంది లక్షణంలో ఉన్న లక్షణాన్ని నీకు అందుబాటులో ఉన్న లక్షణాన్ని పోల్చుకుంటుంది ప్రజలలో ఉన్న లక్షణం ఆనందం అయ్యేసరికి ఆ బ్రహ్మలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి బ్రహ్మలో ఉన్నటువంటి లక్షణం ఈ ఆనందమే ఈ లక్షణమైన ఆనందాన్ని అనుభవం తెస్తే అప్పుడు బ్రహ్మానుభవం పొందినట్టేయింది సముద్రం దాకా ఎలాకున్నానే మహావాక్యాలు వాక్యార్థం ఇచ్చి కామన్గా ఏముంది అందులో ఇందులో ఆ లక్ష్యాంతంలో కామన్ ఉన్నది లక్ష్యం ఆనంద లక్ష్యం ఆనందం ఎప్పుడు నీకు నీ అనుభవానికి వచ్చింది బుద్ధి నిచ్చల తత్వం జీవనం బుద్ధి నిచ్చలం కావాలి బుద్ధి దగ్గర అది అది అంటే ఏమైంది ఇప్పుడు కాలిపోర్ నుంచి కవైనాక నకసిక పర్యంతం వ్యాపించింది వెంట్రుకి వచ్చిందా బ్రహ్మానుభవం కాలుగోలుకొచ్చిందా బుద్ధిస్థానంలో అది దానికి ప్రాముఖ్యం జంతువులకి ఆ బుద్ధిస్థానం అంత వ్యాజల్యమానంగా ప్రకాశిస్తుందా అందుకని జంతువులకు సాధ్యం కావాలి మానవ జన్మకే సాధ్యం మానవుడే బుద్ధిజీవి ఆ బుద్ధిని కొట్టుకునే అనుభవం పొందాలి లక్షణం ద్వారా అక్షరం ద్వారా పొందిన అనుభవం ప్రజ్ఞాన బ్రహ్మ అయితే అంతఃకరణ ప్రతిబింబమేగా నేను అంతఃకరణ ఏ దోషం ఉంటే నేనులో ఆ దోషం అంతఃకరణలో ఏ జ్ఞానం ఉంటే నేనులో జ్ఞానం ఉంది ఆనందం వస్తే నేనుకి ఆనందం వస్తుంది అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మమే ఆహంబ్రహ్మైంది అంతఃకరణ ప్రతిబింబము